గీత మీ అమ్మన్ పిల్లు ఆమె పనిలో ఉన్నదత్తయ్య గారు పిలిస్తే పలకదు పెద్దగా పిలు పలుకుతుంది మీరే పిలవండి అదిగో మా అమ్మే వచ్చింది లోపలికి రా కమలా అమ్మా నన్ను సరళ పిలిచింది వెళ్తున్నాను ఎందుకు మీ బాబు అట్లా ఉన్నది ఇప్పటిదాకా ఏడ్చాడు ఎందుకో నిన్నటినుంచి ఊరికేనే ఏడుస్తున్నాడు నడుస్తున్నాడా ఇంకా నడవటం లేదు మా గీత ఎనిమిదో నెలలోనే నడిచింది లక్ష్మి మనుషుల మీద దుమ్ము పడుతున్నది నెమ్మదిగా ఊడు నెమ్మదిగానే ఊడుస్తున్నానండి గాలి ఎక్కువగా ఉన్నది అయితే ఇక్కడ ఊడవకు వరండా ఊడు ఊడ్చానమ్మగారు వంట ఇల్లు ఊడవాలి సరే కమలా లే మనం ఆగతిలో కూర్చుంటాం కిటికీలు తెరుద్దామా గాలి రావటం లేదు అలాగే లక్ష్మి ఆ కిటికీలు తెరు తెరిచానమ్మ గారు మీరు కొంచెం లేవండి సోఫా తుడుస్తాను సోఫా తుడవడం ఇప్పుడా బల్లలు తుడిచావా ఇందాక తుడిచానమ్మ గారు లేస్తాం కొంచెం ఆగు నేను ఇవాళ పెందలాడి పోవాలమ్మ గారు సరే లేచాం తుడు గీత మీ అమ్మన్ పిల్లు ీత మీ పిలు ఉన్న అమ్మన్ పిలుస్తే పలకదు పలకదు పిలు పలుకుతుంది పెద్దగా పిలు పలుకుతుంది మీరే పిలవండి మీరే పిలవండి అదిగో మా అమ్మే వచ్చింది అదిగో మా అమ్మే వచ్చింది రా కమలా లోపలికి రా కమలా అమ్మా నన్ను సరళ పిలిచింది అమ్మా నన్ను సరళ పిలిచింది వెళ్తున్నాను వెళ్తున్నాను ఎందుకు మీ బాబుమహం అట్లా ఉన్నది ఎందుకు మీ బాబుమహం అట్లా ఉన్నది ఏడుస్తున్నాడు ఎందుకో నిన్నటినుంచి ఊరికేనే ఏడుస్తున్నాడు నడుస్తున్నాడా నడిచింది మా గీత ఎనిమిదో నెలలోనే నడిచింది లక్ష్మి మనుషుల మీద దుమ్ము పడుతున్నది లక్ష్మి మనుషుల మీద దుమ్ము పడుతున్నది నెమ్మదిగా ఊడు నెమ్మదిగా ఊడు నెమ్మదిగానే ఊడుస్తున్నానండి నెమ్మదిగానే ఊడుస్తున్నానండి గాలి ఎక్కువగా ఉన్నది గాలి ఎక్కువగా ఉన్నది అయితే ఇక్కడ ఊడవకు అయితే ఇక్కడ ఊడవుకు వరండా ఊడు ఊడ్చా వంట ఇల్లు ఊడవాలి కమలా లే కమలా మనం ఆగదిలో కూర్చుందాం మనం ఆగదిలో కూర్చుందాం కిటికీలు తరుద్దామా కిటికీలు తరుద్దామా గాలి రావటం లేదు గాలి రావటం లేదు అలాగే అలాగే లక్ష్మి ఆ కిటికీలు తెరు లక్ష్మి ఆ కిటికీలు తెరు తెరిచా తెరిచానమ్మ గారు మీరు కొంచెం లేవండి మీరు కొంచెం లేవండి సోఫా తుడుస్తాను సోఫా తుడుస్తాను సోఫా తుడవడం ఇప్పుడా సోఫా తుడవటం ఇప్పుడా బల్లలు తుడిచావా బల్లలు తుడిచావా ఇందాక తుడిచానమ్మ గారు ఇందాక తుడిచానమ్మ గారు లేస్తాం లేస్తాం కొంచెం ఆగుంచం ఆగు నేని వాళ్ళ పెందలాడి పోవాలమ్మ గారు నేను పెందలాడి పోవాలమ్మ సరే సరే లేచాం తుడు లేచాం తుడు drills repetition drill start ravi talupu terchadu ravi talupu terchadu sarala talupu terustundi sarala talupu terustundi vimala talupu teravaku vimala తలుపు తెరవకు పాప కిటిరవటం లేదు సరళ కిటికీలు తెరు బాబు రవిని పిలిచాడు బాబు రవిని పిలిచాడు శర్మ రవిని పిలుస్తాడు శర్మ రవిని పిలుస్తాడు సరళ కమలను పిలవదు సరళ కమలను పిలవదు సరళ కమలను పిలు సరళ కమలను పిలు పాప ఏడ్చింది పాప ఏడ్చింది శర్మ ఏడుస్తాడుస్తాడు రవి ఏడవటం లేదు లక్ష్మి వరండా నేను ఊడవను నువ్వు ఊడు లక్ష్మి వరండా నేను ఊడవను నువ్వు ఊడు శర్మ లేచాడు శర్మ లేచాడు సరళ లేవటం లేదు సరళ లేవటం లేదు నువ్వు లేవకు నువ్వు లేవకు రవి లేవాలి రవి లేవాలి కమలా తొందరగా లే కమలా తొందరగా లే మీరు లేవండి మీరు లేవండి ఎవరు లేస్తారు ఎవరు లేస్తారు బిల్డప్ డ్రిల్ నాన్నగారు ఉన్నాను ఉన్నాను నాన్నగారు పనిలో ఉన్నాను నాన్నగారు ఇప్పుడు పనిలో ఉన్నాను నాన్నగారు నేను నేనిప్పుడు పనిలో ఉన్నాను నాన్నగారు ఉన్నది అట్లా అట్లా ఉన్నది చెయ్యి చెయ్యి అట్లా ఉన్నది నీ చెయ్యి అట్లా ఉన్నది ఎందుకు ఎందుకు నీ చెయ్యి అట్లా ఉన్నది మాట్లాడుతున్నాడు అట్లా అట్లా మాట్లాడుతున్నాడు ఊరికనే అట్లా మాట్లాడుతున్నాడు మొన్నటి నుంచి ఎందుకో మొన్నటి నుంచి ఊరికనే అట్లా మాట్లాడుతున్నాడే కమల నడిచింది పిలుచు కమల పిలిచింది తుడుచు కమల తుడిచింది లేచు కమల లేచింది కమల ఊడ్చింది ఏడుచు కమల ఏడ్చింది తెరుచు కమల తెరిచింది వచ్చాడు శర్మ ఊరికనే ఏడ్చాడు శర్మ శర్మరికనే పలికాడు శర్మ ఊరికనే లేచాడు కమల చదువుతున్నది పిలుచు కమల పిలుస్తున్నదిస్తున్నది కమల ఏడుస్తున్నది కమల లేస్తున్నది ఇంకా తుడుస్తున్నదివటం లేదు పలుకు శర్మ ఇంకా పలకటనం లేదు ఏడిచ్ శర్మ ఇంకా యాడవటనం లేదు తెరుచ్ శర్మ ఇంకా తెరవటనం లేదు రెస్పాన్స్ డ్రిల్ கமల ఏడుస్తూ వస్తున్నదా ఆడు కమల ఏడుస్తూ లేదు ఆడుతూ వస్తున్నది రవి నిన్ను అడుగుతూ చదువుతున్నాడా పిలుచ్ రవి నన్ను అడుగుతూ చదవటం లేదు పిలుస్తూ చదువుతున్నాడు మనం తడుస్తూ మాట్లాడుతున్నావా తుడుచ్ మనం తడుస్తూ మాట్లాడటం లేదు తుడుస్తూ మాట్లాడుతున్నాం లక్ష్మి లక్ష్మి ఊడుస్తూ పాట పాడటం లేదు లేస్తూ పాట పాడుతున్నది సీత మాట్లాడుతూ పాఠం చదువుతున్నదా నడు సీత మాట్లాడుతూ పాఠం చదవటం లేదు నడుస్తూ పాఠం చదువుతున్నది శర్మ వానలో తడుస్తున్నాడు సరళ ఏం చేస్తున్నది మాట్లాడుతూ సోఫాలు సరళ మాట్లాడుతూ సోఫాలు తుడుస్తున్నది మనం ఊడుస్తూ పిలుస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలస్యంగా లే వాళ్ళు ఆలస్యంగా లేస్తున్నారు మీరు తొందరగా నడుస్తున్నాం లక్ష్మి ఏం చేస్తున్నది నెమ్మదిగా ఊడుచు లక్ష్మి నెమ్మదిగా ఊడుస్తున్నది శర్మ మనం ఇప్పుడు ఏం చేద్దాం రవిని పిలుచు రవిని పిలుద్దాం లక్ష్మి మనం ఏం చేద్దాం కిటికీ తెరుచు కిటికీ తెరుద్దాం రవి మనం రేపు ఏం చేద్దాం తొందరగా లేదా గోపి మనం చేద్దాం కలుస్ రవిని కలుద్దాం గిరిజ మేద్దాం ఉత్తరం రాయి उत्तर रा